స్టార్టింగ్ కళ్ళు కళ్ళు మూసుకొని ప్రే చేస్తాను ప్రభ పరస దేవా నీతి మంత్రుడ మౌనంత్ర బ్రాహ్మ సాగర్ గొప్ప దైవానికి శృతం నీకే గంత మహిమ తేజస్ ప్రభావం నీకు కనుగాక ఈ దినం ఇంతమంది చూడలేకున్నారు మాకు సజ్వుడు పెట్టిన దీవానికి శృతం సజ్జుడైన దీవానికి శృతం నీ పరిశుదనామం శ్రోత్రం నీ పాతం వందలే సుప్రభ అలలియా కలి జరుముకుంటారు ప్రభాకర్ ఉంటాం వాగ్దవం చేస్తున్నాను అలలియ నాది వాళ్ళ పేరు మీద దిగిరండి అలలియ నడిపించి ఆటగాదాలు కాల్చి అందులో ప్రభా అలలియ నాది వాణి నీ జ్ఞానం పెట్టి నీ తెలిపెట్టి అలలియ పరిస్థితి ఆత్మ సహన చేయండి ఎంతో మంది ప్రభా అలలిగా నశించిపోతున్నారు ఆత్మల కోసం మేము ప్రార్థన చేస్తున్నా ప్రభా ఇజ్ఞానం ప్రార్థన చేస్తున్నాం అలలిగా వాళ్ళ స్వస్థత కలగాల వాళ్ళ పొందాలా ఈ ప్రార్థన గొప్ప విజయం రావాలా దేవం మీరు ముఖ్యమంత్రి చేస్తూ ప్రభా నాదీమానికి శ్రోతం చేస్తూ ఈ ప్రభా అందరికీ నడిపించి అందరికీ నడిపించి మా సబ్బుద్ధి తొలగించి అలా పరిశుధాత్మ సహాయం నడిపించి మరి చేసిన కృష్ణ ప్రసమీన్ పాట పాడండి ఎవరున్నా డిలీప్ కుమార్ అన్న పాట పాడు పాడుతున్నాం అక్కనే ఇన్స్ట్రుమెంట్ దగ్గర పోతున్నాం నాదంటు లో ఒక వేనా భవన్ లోకాయ ఒక వేళ ని భవన్ మీరే నీ రే pravaa na ko unna samajyam na ko unna saubhagyam na ko unna saukaryam na ko unna santanam na ko unna samajyam na ko unna saubhagyam na ko unna saukaryam na ko unna santanam alaginte aaharam illa bhavishyara ఆహారం గర్భవిస్తే ఆరోగ్యం కేవలం నిదేనయ కేవలం నిదేనయా నరంతున్నాను లోకానాది లేదయ్యాేని mere mere dev santan mere mere nide dev santan mere nanantu digam ragunna ee balam ragunna ee pulam sabudunna ee talam nirvarai raa ee gam sirativunna ee taram మన మధ్యలో అప్పులాడనా అనా ప్రజలాడు అందరూ ప్రజల ప్రజలాడనా అన్నాక్యం పంచుకున్నానా ఓకే బ్రదర్ థ్యాంక్ బ్రదర్ థ్యాంక్ సరే సరే రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేనో వచ్చిన రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేనో వచ్చినాం తీస్తే చదవండి ఎవరైనా దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడిను అంతటా అతని పనివాడు అయ్యో నా వెళ్ళినవాడా మనము ఏమి చేయదు అని ఆ దైవ జనుడితో అనగా అతడుగా భయపడ చదవండి అతడు భయపడవద్దు అన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి సోదరం బా పరిస్థితురా గొప్ప దేవా తండ్రి అవకాశం మాకు తండ్రి మమ్మల్ని సజీవంగా పెట్టిన వేసు ఈ దినం చూడలేక అనేక మందిపోయినారు కానీ ప్రభా మమ్మల్ని అందరికీ ప్రభా సజీవం మరోసారి ఇక్కడ కలిపిన వందనాలు ఇస్తాయా దేవా మీ చిత్తాలు ధర్మ మమ్మల్ని అందరినీ నడిపించండి మీ వాక్యం ధర్మని బలపరచండి వేసు ప్రభానికి ఎంతో వందనాలు ప్రభా ను గొప్ప కార్యం జరిగించండి ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్న వేసు కానీ అలా వాళ్ళకందరికీ ఇజ్రాయల్ ప్రజలకు అందరికీ తోడు ఉన్నావు ఈనాడు మాకందరికీ కూడా తోడున్నావు ఎస్ ప్రభా దేవానికి ఎంతమంది నాది వాక్యంలోని లోతులు ఈ వాక్యంలోని సత్యంలో అని నడిపించండి దీంట్లో ఆత్మీయమైన సత్యం ఏం గ్రహించాలా మీ సహాయం దయచేయమని ఏ శిఖరు స్వాగతి అమేన్ ఇవాళ ఏమైందంటే మన సిరియా రాజు సిరియా రాజు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్లాన్ వేసుకున్నా ఇజ్రాయల్ రాజుని పట్టుకొని ఇజ్రాయల్ మీద దండెత్తానికి ఇజ్రాయల్ రాజుని చంపనీకి ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నా కానీ ఫిర్యాజు దగ్గర ఏమవుతుందంటే ఆయన ప్లాన్ సక్సెస్ అవుతలేదు ఆయన ఎన్ని ప్లాన్లు వేసుకున్నా ఎంత చేస్తున్నా కానీ ఆయన ప్లాన్ సక్సెస్ అవుతలేదు అయితే ఆయన ఏం చేస్తాడంటే ఆ రాజుకి తెలుస్తుంది మనం ఆయనను ప్రయత్నిస్తున్నది ఆయనకి పట్టుకోనికి ప్రయత్నిస్తున్నది ఆయన మీద యుద్ధం పోనీ ప్రయత్నిస్తున్నప్పుడు ఆ రాజుకి తెలుస్తుంది మన ప్లాన్స్ అన్ని మనమే మాట్లాడుకుంటున్నాం కదా మనం ఎప్పుడు ఎవరైనా ఉన్నారా మనం మన మన మాటలు తీసుకెళ్ళి ఆ రాజు చేపట్టేళ్ళు ఎవరైనా ఉన్నారా అని శ్రీయరాజు ఏం చేసిందంట ఒక సమావేశం గెలిచి అందరితో మాట్లాడుతున్నట్ట అందరితో మాట్లాడుతుంటే అట్లా వాళ్ళందరూ ఏమంటారంట మన లోపల ఎవరు అట్లా గుడాచారి ఎవరు లేరు ఇక్కడ వార్తలు కూడా అక్కడి చప్పుడు అట్లాంటి పని చేసేటట్లు ఎవరు లేరు రాజా కానీ చూడండి అక్కడ విజ్రాల్ తోతుల విజ్రాల్ రాజు దగ్గర ఒక దైవజన ఉన్నాడు ఆయన మీరు ఏం మాట్లాడింది ఏం చేసింది ఆయనకు మొత్తం తెలుస్తుందంటూయా చూడండి ఆ దైవజను కోసము ఆ యొక్క సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనిస్తుందంటే ఇజ్రాయల్ ప్రజలు ఒక దైవజనుడు ఆయన మీరు మనం ఏం మాట్లాడినాము ఏం ప్లాన్ చేస్తున్నాము అది సునాసంగా ఆయన తెలిసిపోతుంది సునాయాసంగా ఆయన ఏం చేస్తున్నాడు రాజుకు ఇంటిమేట్ చేస్తున్నాడు రాజు ఏం చేస్తున్నాడు ఆయన మాట విని ఆ యొక్క మాట విని జాగ్రత్త పడుతున్నాడు వల్ల ఏమవుతుందంటే ఆ రాజు ప్రాణం దక్కుతుంది తర్వాత ఆ రాజ్యం రాజ్యంలో ఉన్న ప్రతి ప్రాణం దక్కుతుంది వాళ్ళకున్న ప్రతి ఒక్క ఏమంటారు యుద్ధం యుద్ధంగా యుద్ధంలోనే వచ్చే నష్టాలు దక్కుతున్నాయి వీళ్ళ ప్లాన్స్ అన్ని తారుమారైపోతున్నాయి చూడండి అయితే రాజేం అంటాడు ఆడ ముందు చదివితే రాజేం అంటాడంటే సార్ ఒక పని చేయండి మీ సైనికులను సేవకులను అందరినీ తీసుకెళ్ళండి రథాలను గురవాలను తీసుకెళ్ళి ఫస్ట్ ఆ దైవజుని పట్టుకోండి ఫస్ట్ ఆ దైవజుని పట్టుకరండి ఆ దైవజుడిని పట్టుకొచ్చిన తర్వాత మనం యుద్ధానికి వెళ్దాం అంటాడు ఆల్రెడీ ఇజ్రాయల్ ప్రజలతో యుద్ధం చేసామని ప్లానింగ్ వేసుకుని ఆ యొక్క సిరియా దేశపు రాజు ఏం చేస్తాడు కదా సిరియా దేశపు రాజు వచ్చేసి సిరియా దేశపు రాజు వచ్చేసి ఆ దైవజుడుని ఎలిషాని పట్టుకొని అంతమంది సైన్యాన్ని పంపిస్తాడు చూడండి ఎలిషా ఒక్క ఎలీషాని పట్టుకొని అంతమంది సైన్యాన్ని పంపిస్తుంది చూస్తే ఆడ ఎలిషా పట్టణం చుట్టూ గీరా వేసుకున్నారంట వాళ్ళంతా గీరా వేసుకున్నారు అయిపోయింది దొరికిపోతాడు మన ఒక అన్నట్టు అయితే ఆ రాత్రి వచ్చి మొత్తము వాళ్ళ చుట్టూ అన్ని వాళ్ళ యొక్క చుట్టూ ఆ రథాలతోని అంత ముట్టడి వేసి గేరా వేసుకున్నారు అయిపోయింది ఎక్కడైనా పట్టుకొని పోతామని వాళ్ళ ప్లానింగ్ కానీ చూడండి ఎయిలిషా యొక్క దేవుడు గొప్ప దేవుడు ఆయన అయితే ఆయన శిష్యుడు ఒకడు పెందల కళ లేచిండ ఆయన ఆయన శిష్యుడు ఒక ఆయన పెందల కడ లేచినప్పుడు ఆ యొక్క రథాలను చూస్తే ఆయన భయపడిపోయాడు ఆ యొక్క రథాలను ఆ మనుషులను ఆ యుద్ధ వీరులను ఆ సైనికులను చూడగానే ఆయన ఏమైందంటే భయం స్టార్ట్ అయిపోయింది చూడండి భయం భయం స్టార్ట్ అయిపోయింది కానీ చూడండి అప్పుడు దాకా దేవుడు ప్రతిదీ బయలుపడుతున్నాడు ఎలిషకు రాజు మీద వచ్చే ఆటంకం ఏంది రాజు మీద వచ్చే ఉపద్రవం ఏంది గజాల మీద వచ్చే ఉపద్రవం ఏంది ప్రతిదీ బయలుపరిస్తున్నాడు కానీ చూడండి ఆడ తీరా చూస్తే వాళ్ళ ఎలిసకు మీద కూడా ఉపద్రవం వచ్చింది ఒక సమస్య వచ్చింది చూడండి ఆ ఎలిస కూడా తెలీదు చూడండి విశ్వాసం అయితే ఇక్కడ చూసుకుంటే అక్కడ వాళ్ళే చేసింది మొత్తం ఎలిషని పట్టుకపోతే ఈ రాజ్యం అంతా నా చేతిలో వచ్చేస్తుంది అన్నట్టు ప్లానింగ్ కొని వచ్చి చూస్తుంది మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం కానీ చూడండి ఎలిషకు తెలిసింది ఆ ప్లానింగ్ కోసము అన్నిటి కోసం ఎలిషాకు తెలిసింది చూస్తుండు కూడా చూస్తున్నా కానీ ఎలిషా లోపల భయం లేదు కానీ ఆయన శిష్యుల భయం ఉంది చూసుకుంటే ఎలిషా లోపల భయం లేదు కానీ ఆయన శిష్యుల భయం వచ్చేసింది అయ్యోనా వెళ్ళిన వాడా ఇక్కడ చూడు మనం చిక్కబడినాం అనుకుంటున్నాం ఏమంటుండేనా అతడు భయత అంత బా నీ పనివాడు అయ్యో నా వెళ్ళినవాడ మనం ఏమి చేయదామని ఆ భయభజనితో ఉండగా అలా చూడండి ఆ పనివాడు భయపడుతున్నాడు ఆ సైన్యం చూసి ఆ మనుషులను చూసి భయపడుతున్నాను భయపడి ఎలిసతో చెప్తున్నాడు అయ్యో భైవజనుడ నా వెళ్ళినవాడ మనం ఏం చేస్తాం వచ్చిన వీళ్ళందరూ మనం సిక్కిపోయినాం భయపడుతున్నాడు కానీ ఏలిసా ఎంత మంచి మాట్లాడుతున్నాం చూడండి చాలు మీరు పదహారు వచ్చిన అతడు భయపడవద్దు మన పక్షంగా ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి చాలు సార్ అది కదా మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పిందట మన పక్షంలో ఉన్నవారు వాళ్ళ కన్నా వారి సైన్యం కన్నా అధికమైన సైన్యము మన దగ్గర ఉందని చెప్తున్నాడు అయితే ఉందని చెప్తున్నాడు కానీ అది ఫిజికల్ గానే కనిపించలేదు ఎవరికి ఆ పని పనాయనకి ఫిజికల్ గా అనిపిస్తలేదు కానీ ఆ సైన్యాన్ని చూడగానే ఆ యొక్క శత్రుని చూడగానే ఆ పని ఆయనకి ఆ యొక్క శిష్యునికి ఆ భయం అనేది వచ్చేసింది భయపడుతుంది కానీ చూడండి ఎలిసా చూడండి భయపడతలేదు ఎలిసకి చూడండి ఎంత దైవికమైన జ్ఞానం ఉందంటే ఆయన ఆ యొక్క కన్నా డబల్ ఆత్మ పొందుకున్నాడు కదా ఏలియా చేసిన తప్పు తప్పులో తప్పు ఏదైతే భయపడిండో ఎలి ఏలియా అలాంటి తప్పు మాత్రం ఎలిసా జీవితంలో మనం బెక్కడే చూసుకోలేదు చూడలేదు ఆయన ఏ ఆయన దేని విషయంలో కూడా ఆశ లేదు దేని విషయంలో కూడా భయపడలేదు ఆయన రాజు కూడా చూస్తే మనం ముందుకు చూసుకుంటాము కానీ ఇక్కడ ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుందాం అయితే ఆయన ఏం చేసిందంటే మన దగ్గర ఉన్న మన పక్షంలో ఉన్న వారి కంటే అధికులే ఉన్నారని చెప్పి ఏహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలిషా ప్రార్థన చేయగా చూడండి ఆ శిష్యుని కళ్ళు ఆల్రెడీ తెరిసే ఉన్నాయి ఆ శిష్యుని కళ్ళు ఆల్రెడీ తెలుస్తున్నాడు కదా తెలిసినందుకే ఆ శత్రు సైన్యాన్ని చూసినప్పుడు మళ్ళీ అలిసాయని కళ్ళు తెరవాలని పళ్ళు బాధ చేస్తున్నాడే అంటే చూడండి మనకు అందరికి తెలిసి మనం అందరూ ఆత్మీయంగా బలపడినము మనకి ఈజీగా అర్థమైపోతుంది అది చూడండి అలిసా దేనికోసం తాగిస్తున్నాడంటే వాళ్ళ యొక్క ఆయన యొక్క ఆత్మీయమైన నేత్రాలు దేవుడు తిరుగుమని చెప్తున్నాడు మన మన నేత్రాలు ఉన్నాయి కానీ మన యొక్క కూడా నేత్రాలు ఉన్నాయంట ఆ నేత్రం ధరిస్తే మనకు ప్రతి వాక్యం తేటగా అర్థమవుతుంది ప్రతి ఆత్మను మనం వివచించగలుగుతాం మన దగ్గర వచ్చిన ప్రతి వాక్యానికి వివక్షించగలుగుతాము మనం చదివిన ప్రతి వాక్యం మనకు తీయట అర్థమవుతుంది అయితే అప్పుడు ఎలిసా ప్రార్థన చేయగానే ఆయన కళ్ళు తిరగబడింది చూడండి ఎలిసా ప్రేయర్ చేయగానే సమర్థం అవుతుంది ఇట్లా సెకండ్స్ లో అయిపోతుంది ఎలిస్టా ప్రేయర్ చేయగానే ఎలిసా ఏది చేసినా కానీ వితిన్ సెకండ్స్ విత్ ఇన్ మినిస్ట్ స్టార్ట్ అయిపోయి కార్యం చూడండి దేవుడు ఎంత ఎంత క్లోజ్ ఉన్నారు కదా ఎలిసా వెంబడి ఎప్పుడు ఎలిసా వెంబడి ఉంటాడు దేవుడు ఆయన ఏది అడిగినా దేవుడు కాదనది కానీ దే ఎలీషా కూడా దేనికోసం అడుగుతున్నాడు రాజ్యం కోసం అడుగుతున్నాడు వాళ్ళ ప్రజల కోసం అడుగుతున్నాడు ఆయన స్వార్థం కోసం ఏమీ లేదు ఆడ చూసుకుంటాం మనం ఆయన స్వార్థం కోసం ఏమీ లేదు ఆడ కానుకలు ఇస్తానా వద్దన్నాడు ఇంకా మీద కూడా ముందు పోయినాక కూడా మన సిరియా రాజుకి రోగం వస్తాయి వాడు కూడా కానుకలు ఇచ్చినా కానీ ఆయన వద్దన్నాడు ఏ కానుక ఆశ్రదించలేదు ఆయన కానీ దేవుడు ఆయన ప్రార్థన ప్రార్థన చేయగానే వ్యక్తి మినిస్టర్ ఆయనకు ఆన్సర్ ఇస్తున్నాడు చూస్తాం మనం కింద చూసుకున్నాక ఆ ఆయన ప్రార్థన చేయడం వల్ల ఆయన శిష్యుని మనోనేత్వాలు దేవుడు అప్పుడు విప్పినడు మనోనేతవాలు విప్పినప్పుడు దేవుని కార్యాలు అనేది స్పష్టంగా కనిపిస్తున్నాడు అప్పుడు అక్కడ శత్రు సైన్యం కన్నా దేవుని సైన్యం అగ్ని రథాలు గుర్రాలు ఏదైతే రౌతులు ఎంతమంది వాళ్ళ చుట్టూ ఆయన గ్రహించినప్పుడు చూడండి దేవుని సైన్యం ఉన్నది ఏమండి ఉన్నది దేవుని సైన్యం ఆయన చూసి గ్రహించింది కానీ దేవుని సైన్యం అక్కడ ఏం చేస్తుంది యుద్ధం అయితే చేయలేదు ఎవరితో చూడండి ప్రేమ సిద్ధాంతం అనేది ఇక్కడి నుంచి చూసుకుంటున్నాం మనం అలా ఎలిసి ఏం చేసినాడు ఆ యొక్క దేవునికి ప్రార్థన చేసినాడు ప్రార్థన చేయడం వల్ల వాళ్ళ కళ్ళు మూతబడినాయి వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం ఆ పట్నం లోపల మధ్యలోకి వచ్చేసినారు మధ్యలకు వచ్చిన తర్వాత దేవునికి ప్రార్థన చేయగానే మళ్ళీ కళ్ళు ఓపెన్ అయినాయి అలా కథ కాదు స్టోరీ కాదు రియల్ గా జరిగిన సంఘటన ఇది స్టోరీ అనేది అసలే ఉండదు మనం ఎవరికైనా చెప్పినప్పుడు మనం ఇది స్టోరీ లాగా చెప్పలేము ఇది నిజంగా జరిగిన సంఘటన అట్లా దేవుడు గొప్ప కార్యం చేసిన ఆ చూడండి ఈ రోజు కూడా ఈ యొక్క దినాలను చూసుకొని ఈ యొక్క పరిస్థితులను చూసుకొని చాలా మంది అనేకులకి భయం అయిపోయింది ఓకేనా అయితే చూస్తున్నాం మనము కదా అది అటువంటి పరిస్థితులలో కూడా దేవుడు ఆయన లోపల వన్ భయం లేదు ఇలిషా లోపల వన్ భయం లేదు ఆయన అంత శత్రువులను చూసి భయపడలేదు కదా ఆయన రాజుని చూసి భయపడలేదు మనము ఏడో మన ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వర్షం చదవండి కదా అటు తర్వాత సిరియా రాజైన గేన్హాద తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమరను నాకు ముట్టడి వేసాను అప్పుడు షోమరనులో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిద తల ఎనభై రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మ వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండరి ఇరవై నాలుగో ఇరవై నాలుగు వచ్చిన ఆరోగ్యం ఇరవై నాలుగు వచ్చిన కదా అంతటా తర్వాత సిరియా రాజైన బెన్హదద్ తన సైన్యమంత మును ఇరవై నాలుగు వచ్చిన ఇరవై చదవండి ఇరవై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ఒక్క నిషా అప్పుడు షోమరోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనభది రూపాయలకును పావురపు పావురపు అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడిను వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండిరి సరే బ్రదర్ సరే ఓకే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనం ఏముందంటే ఇలా మళ్ళీ ఈయన మన సిరియా దేశం వచ్చేసి ఆ యొక్క సోమరేణి పట్టణంకి ముట్టడి వేసాడు ఇందాకనేమో ఇలిషాకి ముట్టడి వేసిడు తర్వాత ఇప్పుడు సోమరేన్ పట్టణానికి ముట్టడి వేసింది అయితే ఇక్కడ చూసుకుంటున్నాం మనము మళ్ళీ సిరియాదేశం వచ్చేసి సోమరేన్ పట్టణాన్ని మొత్తం ముట్టడి వేస్తుంది సిరియాదేశం వచ్చి సోమరేన్ పట్టణాన్ని ముట్టడి వేసుకుంటే ముట్టడి వేసుకున్నా కానీ అక్కడ ఎట్లుందంటే రాజు పరిస్థితి కూడా ఎట్లుందంటే ఆయన రాజు దేవుని యొక్క సన్నిధిలో గడపడం లేదు ఆయన దేవుని దగ్గర కనిపెడతనం లేదు ఆయన ఏం చేస్తుందంటే ఆ ఆయన ఎప్పుడు సొంత తలంపుల ద్వారా పోతున్నాడు ఆయన ఆయన చూడండి ఆ యొక్క ఎంత పెద్ద దైవజనుడు ఎలీషా ఆయన ఎంత పెద్ద ఆయన రాజ్యంలో పెట్టుకొని ఆయనకి ఎన్నిసార్లు సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా ఇన్ని ఎటువంటి శోభలు వచ్చినా వేదనలు వచ్చినా వాళ్ళ రాజ్యం మీదకి ఎలీషా వాళ్ళకు చాలా సహాయం చేసినాడు ఆ దేవుని బిడ్డలకు ఆ రాజ్యానికి రాజుకు సహాయం చేసిన సోమరణు పటానికి ముట్టడి వేస్తున్నా అని అక్కడ చూసుకుంటాం మనం కింద చదివితే ఒక స్త్రీ వచ్చి మాట్లాడుతుంది వాళ్ళ యొక్క పిల్లలని వాళ్ళు చంపుకొని ఆ పూటకు వాళ్ళకి లేనందుకు ఆ యొక్క క్షేమం వచ్చినందుకు ఆయన ఒకరు ఒకసారి మా బిడ్డను ఒకసారి మీ బిడ్డను అని ఆ స్థితి చేయండి వాళ్ళది ఎట్లా భయంకరమైన స్థితి వచ్చేసింది చూసుకుంటే రాజు కూడా రాజు కూడా ఏం చేస్తుందంటే సన్నిధిలో సమయం గడపక ఆయన ఏం చేస్తున్నాడు అంత సొంత తొలంపులు ఆయన ఏం చేస్తున్నాడు ఒక హంతకుని పంపిస్తుంది ఎవరిని ఒక హండకుని పంపించి మన యొక్క ఎవరిని ఎలుసుకొని ఒక తల నర్కొని తీసుకురండి అంటు ఆ యొక్క కూపం బరదాకా ఆయనకి ఆయన కూపం ఆయనకి సమస్యలు ఎలుసు అని తల నర్కొని తీసుకురండి చదండి అంత పెద్ద దైవజనుడైనా ఆయన ఎన్నిసార్లు ప్రవచనం అయితే చెప్పిండు ఎన్నిసార్లు రాజ్యం మీద వచ్చే శోధనలు వేదనలు అన్ని చెప్పినా కానీ ఈ రాజుకి నినత లేదు కృతజ్ఞత భావం లేదు ఆయన ఏం చేస్తున్నాడు వాళ్ళ రాజ్యం మీద సమస్య వచ్చినప్పుడు దేవుని శరీరంలో గడపాలి దేవుని శరీరంలో వేడుకోవాలి కానీ ఆయన ఏం చేస్తుండడు ఉల్టా ఆ యొక్క జీవజను మీదనే ఆయన పలా నర్కొని తీసుకురామంటాడు పరిస్థితి చూడండి ఎట్లా వచ్చేసింది కానీ చూడండి ఎలిసా ఆ యొక్క పెద్దలతో కూర్చొని ఇంట్లో ఆయన ఇంట్లో గృహంలో పెద్దలతో కూర్చొని మాట్లాడుతున్నాడు ఎలిసా వచ్చిండు ఆ యొక్క అంత కూడా ఆ యొక్క చంపనీకి ఎలిసాని వెంపనీకి వచ్చేటైనా సంగతి ఆ రాజ్యకు తెలిసి ఆ పనికి తెలుస్తుంది తెలియదు కానీ దేవుడు మాత్రం అక్కడ ఎలిసతో మాట్లాడుతున్నాడు ఆయన మళ్ళా ప్రార్థనలు లేడు మళ్ళీ లేదు కానీ ఆ యొక్క దేవుని యొక్క ఒక హంతకుడు జంపనికి వస్తుండని చూడండి ఈ హంతకుడు చంపనికి వస్తుందని చూపిస్తే అక్కడ ఏం చేసిందంటే ఎలిస పెద్దలకు చెప్పిండు తర్వాత ఆ యొక్క నుంచి ఆయన రక్షించబడి దేవుని ద్వారా లేదని కాదు మళ్ళీ పోయి ఆయన ప్రవచనం అయితే చెప్తుండడు రేపటి ఈ దినం వరకు మన మీ దేశంలో మున్పటి పరిస్థితులు లాగా ఉన్పటి పరిస్థితులాగా అవుతుందని చెప్తే ఆ రాజు యొక్క సేవకుడు ఏం చేస్తున్నాడు అనుమానిస్తున్నాడు ఆయన అనుమానించిన తర్వాత రా ఎలిసే ఏం చెప్తున్నాడు నువ్వు అనుమానిస్తున్నావు కదా తర్వాత చూస్తావు చూస్తే కానీ అనుభవించలేవు అంటే దాన్ని తినలేవు అని చెప్తున్నాడు ఎట్లయితే ప్రవర్చనం చెప్పిండో కింద చదువుకుంటే మనకు కదా ఆ మళ్ళీ ఎన్ని ఏమో పదవి ప్రవశనం చదువుకుంటే మనకు అనిపిస్తుంది ఇక్కడ నేను చూపించాల్సింది ఏంటంటే చూడండి ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రాజు భయపడుతున్నాడు ఆ రాజా రాజ్యంలో ఉన్న అందరు భయపడుతున్నారు కానీ ఎలిషా మాత్రంలో ఒక వన్ పర్సన్ కూడా భయం చూస్తున్నాడు ఎలిషా యొక్క ఆ సేవకుడు ఆయన కూడా భయపడుతున్నాడు కానీ ఎలిషా లోపల మాత్రం భయం లేదు రాజు లోపల భయం ఉంది ఆ యొక్క సైన్యాన్ని దేశపు సైన్యం చూసి సోమరాని ముట్టాడి వేస్తున్నందుకు రాజు భయపడుతున్నారని చూడండి ఎలీషా ప్రవచనం ఎత్తి పలకగానే అలా యుద్ధం చేయకుండానే ఆ రోజు ఇజ్రాయల్ ప్రజలు గొప్ప విజయం చూస్తున్నారు యుద్ధం చేయలేదు సైన్యం అంతేయలేదు ఏం చేయలేదు ఆ గొప్ప దేవుడు యహోవా ఏం చేసిందంటే వాళ్ళ రథాల ధ్వని ఇంకా ఆ గుర్రాల ధ్వని చేయడం వల్ల అరే వీళ్ళు అమోరియులతోనూ పిలిస్త్రీలతోనూ అందరితోనూ కలిసి వాళ్ళకు వెత్తనం ఇచ్చి అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మన మీద యుద్ధానికి వచ్చినట్టు అని ఉన్న పాటన పక్కనుంచి వాళ్ళు భయపడిపో ఆ సైన్యమంతా ఉరికిపోయిందా దేవుడికి అక్కడ ఇజ్రాయిల్ ప్రజలకి గొప్ప విజయం ఇచ్చాడు ఎలిసా చెప్పిన ప్రవచనం ఇచ్చి చెప్పడం వల్ల చూడండి గొప్ప విజయం అక్కడ వచ్చింది ఆ యొక్క భయం నుంచి రాజ్యం అందరినీ ఆ యొక్క దేవుడు ఆ రోజు విడుదల ఇచ్చింది ఆ భయం భయం భయం భయం పరిస్థితులన్నీ భయం కరంగున్నాయి ఎటు చూసినా భయం ఆ రోజులలో భయం ఉండే ఈ రోజులలో కూడా భయం నిన్న ఇంతకుముందు కూడా మనం వాక్యంలో చూస్తున్నాము ఇజ్రాయల్ ప్రజలు ఆ ఫిలిస్తీన్ చూసి భయపడతారు బొలియాది చూసి భయపడతారు అంతా సైన్యం అందరూ భయపడతారు కానీ అందులో దావిదొక్కడు మాత్రం ఆ యొక్క ఫిలిస్తీన్ భయపడడం లేదు చూడండి లోకం భయం లేని ఉన్నారు దేవుడి బిడ్డలు మాత్రం ఆ యొక్క పరిస్థితి చూసినప్పుడు వాళ్ళ లోపల భయం అనేది లేదు వాళ్ళు ధైర్యంతో ఎదుర్కొంటున్నారు చేస్తున్నారు కానీ చూడండి ఇది భయంకరంగా డిమాన ఇది భయం అనేది ఎందుకు వస్తుంది భయం అనేది దేవుడి ఎందుకు వస్తుంది చాలా అందులో వచ్చిందంటే ఏమనుకోవచ్చు కానీ దేవుడి బిడ్డలలో కూడా చాలా మంది భయం వస్తుంది చాలా మంది భయంతోనే ఉన్నారు పిల్లలకి ఏమవుతుందా ఏమవుతుందా ఎటువంటి పరిస్థితులు ఉన్నాం ఎందుకు భయం కావాలా అనేక మంది సేవకులు మనం ఇప్పుడు మన మనం చూస్తున్నాం అనేక మంది మనం కోల్పోయినాం ఇప్పుడు వాళ్ళు సజీవంగా లేరు ఎందుకైంది ఇది మన పక్షంలో ఉండరుగా మనకు విరోధి ఎవరు ఉంటారు యాక బృందరంలో రాస్తుంది కదా యాకో పత్రికలో అపవాదిని ఎదురించుడి దేవునికి లోబడు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు నీ వద్ద నుంచి పారిపోను అపవాదికి ఛాన్స్ అందుకిస్తున్నారు ఇవంతా అంటే దేవునికి లోబడతలేరు దేవునికి లోబడతలేరు అపవాదికి ఛాన్స్ ఇస్తున్నాడు అపవాది అప్పుడు ఏం చేస్తున్నాడో మన మీద హావీ అయిపోతున్నాడు వాడు వాని యొక్క రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడు దేవుని యొక్క రాజ్యాన్ని మాత్రం విస్తరించకుండా చేస్తున్నాడు అపవాదిని అందుకోసం దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతుంది అపవాదికి అపవాదిని ఎదిరిద్దాం దేవునికి లోపడదాం ఫస్ట్ దేవునికి లోపడదాం ఆయన ఆజ్ఞలకి లోపడదాం ఆయన వాక్యానికి లోబడదాం అప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోతుందంట సార్ చూస్తున్నాం వాక్యం యాకో గ్రంథము నాలుగో అధ్యాయము ఏడో వచనం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాది ఎదిరిస్తుడి అప్పుడు వారు మీ యొక్క నుండి పారిపోవును దేవుని యొక్కకు రండి అప్పుడు ఆయన మీ యొక్కకు వస్తును వాళ్ళ లూయా కదా ఏమంటుంది ఇక్కడ కాబట్టి దేవునికి లోబడుడి దేవునికి లోబడాల మనం ఆయన వాక్యానికి లోబడాల ఆయన యొక్క ఆయన చేసిన వాగ్దానాలకు మనం ఆయన చేసిన ఆట్యతకు మనం లోబడాలి అప్పుడు మన దగ్గర నుంచి అంట అపరాలు మన దగ్గర నుంచి పారిపో దేవుని ఎంత కూడా రండి అది వెలుగా మనం దేవుని దగ్గర రావాలంట అంటే ఇంతకుముందు లేకుండా లేకుండా మనం ఇంత ఉండే దేవుని దగ్గర దేవుని దగ్గర కూడా అప్పుడు ఆయన మన ఎద్దకు వస్తారంటే మనం వెళ్తే దేవుడు మన ఇద్దరికి వస్తారంట దేవుని దిద్దకు మనం వెళ్ళాల అప్పుడు మనం దేవుని దగ్గరకు వస్తాడంట ఇద్దరు వచ్చును పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకొని పాపుల్లారా మీ చేతులు శుభ్రం చేసుకొని మనస్సులారా మీ హృదయమును పరిశోధించుకొనుడి ఆలుయ చూడండి మనం ఇంకా పాపలుగా ఉన్నామా మన చేతులు మన హృదయాన్ని శుద్ధిపరించుకోవాలా పాపం చేత మన చేతులు మన హృదయం శరీరం అంతా పాపం వస్తుందండి అందుకోసమే మనం ఏదంటే మనం ఇంకా చేతులను మన హృదయాలను శుద్ధి చేసుకోవాలా మనస్సులారా బి మనస్కులారా అంటే రెండు హృదయాలు కలిగినవి సగం సత్యం సగం అబద్ధం సగం అక్కడ కూడా ఓకే ఇక్కడ కూడా ఓకే చూడండి మనం ఎన్నుకున్న మార్గము ఏదెన్నుకున్న మనము ఇరికైన మార్గం అని ఎరుకున్నాం ఇరికైన మార్గంలో పోవాలంటే ప్రతిదీ కంఫర్టబుల్ ఉండదు ప్రతి చోట నీకు ఇక్కటమే ఉంటది కదా ఇరికైన మార్గం మనం ఏం చేస్తున్నాము మన సేవ చేస్తున్నది ఏంది మనము మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఇది సంవత్సరాలు పైస పడినాక ఏమవుతుందంటే కొత్త ఆత్మను రక్షించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కొత్త ఆత్మలు రావాలన్నట్టు మన ప్రయత్నం మనకు ఉంది ఇరికైన మార్గం ఇరకటం ఉంటుంది ఎట్లయినా విశాలమైన మార్గంకి నాశనానికి విశాల మార్గం ఉంటుంది అంతా కంఫర్టబుల్ ఉంటుంది కానీ ఇరికైన మార్గంలో కంఫర్టబుల్ ఉండదు కంఫర్టబులిటీ చూసుకున్నాం మనం ఇరికైన మార్గంలో ఉండలేదు ఇరికటం ఇరకటంలోనే పోవాలా మనం ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి మనం ఉన్నం ఇరకటంలోనే ఉన్నాం మనం కూడా రక్షణ పొందిన విరకటంలో ఉన్నాము రక్షణ పొందినాక సత్యం తెలుసుకున్నాము అందులో కూడా ఇరకటంగా ఉన్నాము వెలువయబడినాము ఎక్కడ చూసినా మన మీద నిందలేవు ఎక్కడ చూసినా మన మీద ద్వేషాలు అని కానీ అవన్నీ స్పదా చేస్తే అది అన్ని సహించడం మన దగ్గర అలాంటి క్రియలు ఉన్నదనుకోండి మనం ఇంత ఇంత పరిశుద్ధ గుంపులో ఉన్నట్టు మనము మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం ఒకసారి గ్రహించాలి మనం అందరం ఉన్నది ఇరుకైన మార్గం ఇరుకైన మార్గంలో చాలా తక్కువ మంది వస్తుంది మెజారిటీ ఉండదు ఎరికైన మార్గంలో విషయాల మార్గంలో మెజారిటీ ఉంటుంది చూసుకున్నాం కదా మనం రెండో రాజుల మొదటి రాజుల గ్రంథంలో మీకా మీకాయ ఒక్కడే ప్రవర్తన ఎత్తి మాట్లాడుతున్నాడా మీకాయ ఒకటే ప్రవర్తన ఎత్తి మాట్లాడుతున్నాడు ఆ సిస్య్యా ప్రవచన సిస్యా వచ్చేసి ఆయన ఆయన శిష్యులు నాలుగు మంది ఉన్నారు కదా మెజారిటీ చూడండి నాలుగు మంది మెజార్టీ చూస్తున్నాడు దేవుడు వాళ్ళంతా తప్పు చెప్తున్నారు సిస్య్యా ఒక్కడు మాత్రం కరెక్ట్ చెప్పిండు ఆయన ఏం చేసిరు ఆయన చిరచర లేచి యుద్ధం నుంచి తిరిగి వచ్చే వరకు ఆయన కష్టతరమైన అన్నము కష్టతరమైన నీళ్ళు తాగండికి ఇవ్వండి అంటాడు కష్టతరమైన నీళ్ళు కష్టకరమైన అన్నం నువ్వు తిన్న తాకపోతే తాకుండా నేను కంఫర్ట్ జోన్ లోనే ఉంటానంటే కంఫర్ట్ జోన్ లోనే మన సేవ కూడా అంతే ఉంటది మన ప్రయాసం కూడా కంఫర్ట్ గానే ఉంటది మనం కూడా ఎక్కడ రక్కనే ఉంటుంది ఎన్నిసార్లు దేవుడు మనకు వాక్యం ద్వారా మనం ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉన్నట్లు లేదు మనం రక్షణ పొందినాం బలపడినాం ఇంకొకసారి కూడా మనం ప్రయాస పడతాం కూడా మనం రక్షణ మన ప్రయాసం అంతే గొప్ప జన సమాన్ని సత్యంలోకి నడిపించడం ఈ వాక్యాలన్నీ మనకు అన్ని తెలుసు మనం అనేది చెప్పుకుంటాం చెప్పుకున్నాం బలపడుతున్నాం ఓకే కానీ ఈ వాక్యాలు వీళ్ళకి కూడా వెళ్ళాలి కదా వీరందరూ కూడా పోవాలా వీరందరూ వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంలో ఇది ఫలిస్తాయి జీవితంలో ఫలిస్తాయి ఆ దేశంలో ఉన్న భయము ఇప్పుడు మన దేశంలో కూడా ఉన్నది దేశంలో ఉన్న భయాన్ని తీసేయాలంటే ఈ దేవుని యొక్క వాక్యం పోతుంది అది భయం ఆ రోజు ఆ ఎలిష వచ్చి చెప్పిన తర్వాత ఆ రాజ్యంలో భయం లేకుండా గొప్ప విజయమిష్యుడు దేవుడు ఈ రోజు నిన్ను నన్ను పేరుతుంది ఎలిష లాగా కదా మనం ఆ యొక్క ఎలిషా శిష్యులాగా ఉండడానికి వీలేదు భయపడానికి మనం ఎలిసలాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనం ఎలిసలాగా పెట్టింది ఈ టైంలా ఎలిసా వెళ్ళి ప్రాథం చేస్తే కదా వితిన్ సెకండ్స్ లో వితిన్ మినిట్స్ లో ఆన్సర్ వస్తుంది దేవుడు ఇమీడియట్లీ ఎలిషాతో మాట్లాడుతుడు చూడండి ఎలిసా ఆయన ఆత్మీయమైన స్థితి ఎట్లుంది ఎలిసా యొక్క స్థితి ఎట్లుంది ఆయన ఆత్మీయ ఎప్పుడో విప్పబడినాయి ఆయనకు అన్ని ఈజీగా అర్థమైపోయింది అందుకోసమే మొత్తం లోకాన్ని దేశాన్ని తర్వాత ఆయన యొక్క ప్రతిదానికి స్వీకరించేస్తున్నాడు ఆయన ఒక ధనాగామం లేదు లైక్ ఇటువంటిది ఆయన కుటుంబం కోసం లేదు ఆయన దేవుని కోసం కూడా లేదా ఆయన మొత్తం త్యాగపూరితంగా ఉన్నాడు చూడండి దేవునికి లోబడండి దేవుని వాక్యానికి లోబడదాం అపవాదిని ఎదిరిద్దాం దేవుని వాక్యానికి లోబడదాం అపవాదిని ఎదుర్దాం మనం ఎదురిద్దాం వీరడం కూడా నేర్పిద్దాం ఇచ్చే ఎదిరిగా మనం కంఫర్ట్ జోన్ లో ఉంటే కంఫర్ట్ జోన్ అంటే దేవుని సేవ విస్తరించకపోతుండే అందరు విస్తరించేదో అపోస్తులు అందుకోసం ఈ రోజు మనం బైబుల్ తీసుకొని వాక్యం చదువుతున్నాం పేరులకు కూడా మనం చెప్తున్నాం ఆ యొక్క అరే మా దేవుని యొక్క ఆదరణ పొందుకున్నాం చాలా మంది నశించిపోతారు కదా వాళ్ళ కోసం కూడా మనం ప్రయత్నం చేద్దాం దేవుడు ఈ వాక్యం దీవించుక అయిన్ ఒకరొకరుగా ప్రార్థన చేసుకుందాం బ్రదర్ స్టార్ట్ చేసుకుందాం ఒక్కొక్కరు మహాపరిశుద్ధ మహోన్నతుడమగల దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవ అధిపతి అయిన ఇష్ట వందనాలు తండ్రి నా తండ్రి నీ పుకృతులు స్తోత్రముల ప్రభాతం అండి ఈ గడిచిన కాలమంతా నువ్వు కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి దివారాత్రముల ప్రభాతం అండి కాచి కాపాడి ఈ యొక్క దినంకుని నూతన కృప అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన ఉన్న ఎస్ఐ నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి నీకు స్ఫుతులు స్తోత్రముల ప్రభాతం అండి సమస్త మహిమా ఘనతా ప్రభాములు తండ్రి ఎస్ఐ నీకే వివేగములు కలుగును గాక అవును తండ్రి ప్రభాత తండ్రి ఈరోజు మీరు మాట్లాడినారు ప్రభా ఎలిషా గురించి ఎలీషా దగ్గర ఉన్న దాసుడి గురించి ప్రభా అవును ప్రభా ఎలీషా మీ అంతా ఎంతో నమ్మిక ఇచ్చినాడు తండ్రి నీ పట్ల ఎంతో విధేత చూపించండు కాబట్టి ప్రభా తండ్రి ఎలీషా భయపడలేదు కానీ దాసుడు ఇంకా లోకంలోనే ఉన్నాడు ప్రభా లోక ఉన్నాడు కాబట్టి ఆయన కళ్ళకి ప్రభా తండ్రి మీ యొక్క విధానాలు కనిపించలేదు కానీ ఎప్పుడైతే ఎలిషా ప్రార్థించిండో ప్రభా ఆ యొక్క నేత్రాలు తెరుచుకున్నాయి ప్రభా అవును ప్రభా తండ్రి నాయన నీ పట్ల అవును ప్రభా నీలో మేము కనిపెట్టుకుంటే ప్రభా ప్రతి విధానాలు మీకు మాకు బయలుపరుస్తాయి ప్రభా అవును తండ్రి నువ్వు సమస్తము సాధ్యం చేయగలిగే దేవుడు ప్రభా తండ్రి కాబట్టి ప్రభా ఏసయ్యా తండ్రి నీకు లోబడితే ప్రభా తండ్రి నీకు విధేయత చూపిస్తే నీకు మేము సంపూర్ణంగా పరిపూర్ణంగా సమర్పించుకుంటే తండ్రి నాయన మేము కూడా సమస్తము చేయగలం ప్రభా అవును తండ్రి మీరు మాకు సమస్తం మీద అధికారం ఇచ్చినారు ప్రభ ఈ లోకంలో ఉన్న రోగముల మీద దయ్యముల మీద శక్తుల మీద ప్రతి దాని మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రభా నిన్ను వెతికితే మాకు సమస్తం మీద అధికారం దొరుకుతుంది కాబట్టి ప్రభాతండ్రి మీరు మాట్లాడిన యొక్క వాక్యాన్ని బట్టి ఆయన మీకు వందనాలు స్తులు స్తోత్రంలో ప్రభాతండ్రి అవును ప్రభా తండ్రి ఆ రోజు నోహావ కాలంలో కూడా ప్రభా మీరు ఆత్మరూపిగానే అక్కడ ఉండి వాళ్ళకి చెప్పినారు ప్రభా కానీ వాళ్ళు ఎవరు వినలేకపోయిండ్రు ప్రభా తర్వాత అక్కడ జలప్రలయం వచ్చి రాగాలే కొట్టుకుపోయిండ్రు ప్రభా ఈ రోజు కూడా ఈ ఎంత దినాల్లో మీరు మా మధ్య ఆత్మరూపిగానే ఉండి మీరు మమ్మల్ని ఎంతగానో హెచ్చరిస్తున్నారు కాబట్టి ప్రభా మేము మీకు లోబడాలా మీ పట్ల విధేయత చూపించాలా ప్రభాతం అండి నా ప్రభా ఈ లోక నుంచి మేము విడిపించుకొని ప్రభా నిన్ను కానీ పెట్టుకోవాలా మీ యొక్క పెండ్లు విందుకు మేము రావాలా ప్రభాతం అండి నాయన ప్రభాతం అండి మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ప్రభా పెండ్లు కుమారుడు ప్రభా మీరే ప్రభా కాబట్టి మీ విందుకు పిలుస్తున్నారు ప్రభా కాబట్టి మేము నేను ఆ పత్రికలు పట్టుకొని రావాలా ప్రభాతం అండి ఇల్లుక సంబంధమైన విషయాలు చెప్పి మేము పక్కకపోవడానికి వీల్లేదు అలాగే ప్రభాతండి నాయన మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభాతం అండి ఎంతో మంది ప్రియులు ప్రభా నాయన యొక్క వైరస్ ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి ఇటు చూసినా ప్రభా తండ్రి ఐసీయూలో ఆక్సిజన్ లో వెంటిలేటర్ మీద ప్రభా ఎంతో మంది ప్రభా దుఃఖంలో ఉన్నారు ప్రభా నాయన ప్రభా ప్రతి ఒక్కరి పట్ల మీరు కనికరం చూపించమని మీ కృప చూపించమని తండ్రి ఆ కలవరిశీలులో మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని మీరు సజీవ లెక్కలో ఉంచి మీకు సాక్షులుగా లేవనెత్తమని వాళ్ళందరూ రక్షణ పొందాలా మారుమనసు పొంది నీ తట్టు ఏసుక్రీత పరిశుధ బాప్తిసం పొందాలా ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా నీ తండ్రి మీ పరిచర్య చేసే సేవకులు ప్రభ నాయన మీ అందరూ నిద్రించినారు ప్రభా వాళ్ళందరూ ప్రభా నీ సన్నిధిలో నీతో ఉన్నారు ప్రభా ఆ యొక్క లేక ఉన్నారు ప్రభా తండ్రి నా ప్రభా మీరే నాయన తండ్రి గొప్ప సేవకులను సత్యాన్ని ప్రకటించే సేవకులను లేవనెత్తండి వాళ్ళ కుటుంబాలకు మీరు కావాల్సిన ఆదరణ పోషణ కణిక మీరు చూపించండి వాళ్ళకి మీరు తోడుండండి ప్రభానైనా ఎవరైతే ప్రభా యొక్క వ్యాక్సిన్ వల్ల కానీ యొక్క వైరస్ వల్ల కానీ ప్రభాయన తల్లిదండ్రులను బిడ్డలను బంధువులను అందరినీ కోల్పోయి ఉన్న వాళ్ళందరూ ప్రభానైనా వాళ్ళందరికీ ప్రభా వాళ్ళకి మీరు సదాకాలం వాళ్ళకి తోడై ఉండండి ప్రభా వాళ్ళని ఆదరించండి ఓదార్చండి ప్రభాతండి నాయన ప్రభా గోపదేవ కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ని వాళ్ళ పిల్లలని బంధువులను రక్త సంబంధితులు అందరినీ ప్రభానైనా మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి ఈ యొక్క వైరస్ కానీ యొక్క వ్యాక్సిన్కి కానీ నాయన ఇంకా భవిష్యత్తులో రాబోయే ప్రతి తెగుల నుంచి ప్రభా మీరే మమ్మల్ని కాపాడండి ప్రభాతండి అవును తండ్రి ప్రభా నాయన అన్న గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా చంద్రశేఖర్ అన్నకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా సిస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయి ప్రభా నాయన తండ్రి అన్న పిల్లలకి మంచి ఆరోగ్యం దయచేయి అన్న అన్నదమ్ములకి వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేసి నాయన యొక్క వైరస్కి ప్రభా అన్న కుటుంబ సభ్యులు బంధువులు కానీ రక్త సంబంధికులు ఎవరు ప్రభా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని ప్రభా నైనా మీ కృపలో నాయన మీరు కాచి కాపాడండి ప్రభాత అండి అన్న ద్వారా మీరు ఇంకా ఎన్నో విషయాలు బయలుపరచండి ప్రభాతండి అంతే దినాల్లో మీరు మాకు బహుగా చెప్తున్నారు ప్రభాత అండి ప్రతి దినం మీ తాజా మన్నాను మాకు ప్రభా కాబట్టి ప్రభానైనా మేము మనుషులు ఏర్పరచుకున్న పద్ధతుల్లో మనుషులు ఏర్పరచుకున్న ఆజ్ఞల్లో మనుషులు ఏర్పరచుకున్న కట్టడాల్లో ఉండకుండా తండ్రి నీ యొక్క కట్టడాలు వెతకాలా ప్రభా నీ నీతిని వెతకాలా నీ నీతిని మేము సత్యాన్ని ధైర్యంగా అనేకులుగా ప్రకటించాలా అనేక జీవితాల్లో చీకటిలో ఉన్న వాళ్ళందరికీ ప్రభా నీ యొక్క వెలుగును మేము కుమ్మరించాలా ప్రభా అంత్య దినాల్లో ప్రతి ఒక్కరికి యొక్క ఆత్మని కుమ్మరిస్తానన్నావు తండ్రి కాబట్టి ప్రభానైనా ప్రతిదీ వివేచించాలా గ్రహించాలంటే నీ యొక్క పరిశుద్ధాత్మా అభిషేకం కావాలా ప్రభా కాబట్టి నేను అంత్య దినాల్లో మీ అందరికీ దయచేస్తున్నారు కాబట్టి మీ యొక్క పరిశుధాత్మక మరింపు మా అందరికీ దయచేయండి ప్రభా తండ్రి ఎడతెక్కగా ప్రార్థన చేయమన్నావు కాబట్టి మేము ప్రార్థనలు చేస్తున్నాం ప్రభా అవును తండ్రి ఈ యొక్క వైరస్ని మీరు గర్దించే అధికారం ఎవరికి ఇవ్వలేదు కాబట్టి తండ్రి మీరే దానిని గద్దించండి దానిని విడిపించి మీరే కాపాడండి ప్రభా నాయన మేము ప్రార్థిస్తున్నాం ఆయన ఎంతో మంది స్వస్థ పొందుతున్నారు ప్రభా ఈ రోజు ఎన్నో సాక్ష్యాలు మేము వింటున్నాం తండ్రి నువ్వు మా పాతన వింటున్నందుకు నీకు వందనాలుగుతులు స్తోత్రములు ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నాయన అక్కడ క్రమం నుంచి మిల్కీ సేత క్రమంకి రావాలా లేవీ క్రమంలో ప్రభా వాళ్ళ విధానాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ గుప్పెట్లో ఉండాలన్నట్టు ఆ లేవి క్రమం ఉంటుంది కానీ ఈ మిల్కీ సేత క్రమం అంటే ఏసు మీరు తండ్రి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కడు యాజపుడే ప్రతి ఒక్కడు రాజే ప్రభా ప్రతి ఒక్కరు పాలన చేయాలా పాలన అంటే నీ సేవ చేయాలా కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభా ఈ గొప్ప జనసం ప్రభాయన లేవి క్రమం నుంచి రావాలా ప్రభా ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తప్పండి ప్రతి ఒక్క హృదయం నుంచి వాళ్ళ మనసును వాళ్ళ తలంపులు అన్నింటినీ మీరు స్వస్థపరిచి నాయన వాళ్ళకి మీరు తండ్రి వాళ్ళ నేత్రాలు విప్పమని ప్రార్థిస్తూ నా తండ్రి ఈ యొక్క కాల సమయంలో మీరు మాట్లాడినందుకు మీకు వంద నాలుగు కృత స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ప్రార్థించండి గొప్ప జనం మీకే భదనాలనైనా ఇదే మంతం మీ యొక్క సెంట్ర నడిపించింది మధ్యాహ్న కాల ప్రభావమను స్థితించర్చిగానే మీ యొక్క వాకింగ్ విల్లాన్ని పెంచిన మీ యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో బదనాలు కట్టే తెలుసు అర్పించుకోవటం ముఖ్యంగా ప్రభావ ఏముంటుంది బహుభయంకరమైన కాలంలో అయినా కానీ ప్రభావ మీ యొక్క తన మళ్ళీ దాసులతోనే మీరు అనేక పర్యాలు వీటిని జ్ఞాప్ కస్తుంది జ్ఞాప్ పర్ జ్ఞాపకానికి మాకు అనుగ్రహిస్తుంది మీకు ఎంతో మరణాలు బ్రోహ అవును ప్రవర్తన సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏది వచ్చేడిన ప్రభావ పాత నింబరణ రోజు వరకు అదే ఉంది ప్రభావ కాబట్టి నేను సంఘానికి ఏ ఎటువంటి ఉపదనం రావటంతో మీరు ముందుగానే చరిస్తూ వీటన్నిటిని మాకు బయలుపరుస్తున్నది మీకు ఎంత వదనాలు ప్రభావ అటువంటి అభిషేక మనకు మీకు ఎంత కృతజ్ఞత అర్చించుకోవటం మేము కాబట్టి నేను మేమిప్పుడు ప్రార్థిస్తాం ప్రభావ ప్రపంచం అంతా దౌటిందని మళ్ళీ ప్రజల గురించి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తను మళ్ళీ గొప్ప పట్ల ప్రార్థిస్తున్నాం వాళ్ళ పట్ల కనితరం చూపించి లక్షల నలభై నాలుగు వేల అయితే శ్రమలో ఉండబోతున్న వాళ్ళకి ఉపశమన కల్పించండి ఆదాన్ని కల్పించండి వారి ఒక అవకాశం ఇచ్చి వారి జీవితాలు మీకు సమర్థించుకోవాలి అన్న తేపల్ మనం ప్రార్థిస్తాం డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగరించండి ట్రీట్ చేయాలి పేషెంట్స్ని మీరైతే మార్గం చూపించి సలహా చేయండి ఏ మందులు ఇవ్వాలా ఏ మందలు ఇవ్వడం వల్ల వాళ్ళు డాక్టర్స్ అంత కన్ఫ్యూజన్ ఉండడం విషయం చదువుతున్నాం ప్రభావ బహు ప్రవర్తన మళ్ళీ బహుభయంకరమైన కాలం డాక్టర్స్ కన్ఫ్యూజన్ ఉండడాను వాడు ఆ కన్ఫ్యూజన్ వాడు ఎప్పుడు కన్ఫ్యూజన్ చేసేవాడు ప్రవ్వు కానీ మీరు మటుకు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళైనా ఇచ్చి మనమని ఉందండి దయచేసి మీ పరీ చోట సాక్షమనిస్తున్నా ప్రార్థిస్తున్నాం విన్నా నీళ్ళు నిరంతరం ఏకరిస్తున్న దేవా పరిశుద్ధ తండీ నీకే వందాలిస్తాయా నీకే కృతజ్ఞతలైనా శ్రోతలు అర్పించుకున్నారాయన గొప్ప దేవ ఇక్కడిచిన కాలం అంత ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలలో నిలబెట్టుకున్నారా దివారత్తులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం వర్ణాలి అయ్యా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావ మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నంత నీకు వర్ణాలిసయ్యా నీకే కృతజ్ఞతలైనా సమస్త గనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వరం ఈక యుగంలో నీకే కలవ నాదేవన ప్రభావ ఇక సమలో ప్రభావ ఆయన ఈశ్వ ప్రభావ మీకు సైనికమే వచ్చినాం ప్రభావ మీరు మాత్రను మాట్లాడిన ప్రభావ నీకు వన్నాలిసయ్యా ఒకదేవాక్యం చేత మీరు మమ్మల్ని బలపరిచిన నీకు వన్నాలేసే ప్రభావ ఒక ప్రభావ ఎలిషా ప్రవర్తన ప్రభ శత్రురాజులు ఏం చేస్తున్నారు ముందుగైన ప్రవతను మీరు బయలుపరిచినారు కాబట్టి ప్రభా ప్రతి దశలో దృష్టిని సైతం కుయుక్తులు మేము గుర్తుపట్టాలా ప్రభావ ఈ లోకంలో ఏం ఉదయం రాబోతున్నాయి అన్నీ మేము చూడాలా ప్రభావ ఎలిష ఏ రీతిగా ప్రవాణాన్ని మీ సైనిలో ఉన్న ప్రభావ రీతిమే ప్రతి ఆత్మని మేము వివేచించాలా నాదేవా ఈశ్వ ప్రభావ మీరు మాకు బయలుపరచమంట ఆదిష్టమైన ప్రవ ఇషాలాగా మేము జీవించాలన్నా సహాయపడడం ప్రార్థిష్టమైన ఈ వాకింగ్ చేత మమ్మను బలపచ్చమని ప్రార్థిష్టం దేవా ఈశు ప్రభావ తండ్రి నీకు వర్ణాలు నీకే కృతమి గొప్ప దేవ మీరు అక్కడ తొలగింది ఈశ్వ్రభం మీరు సిద్ధపడాలా నీకులు మీ సిద్ధపచ్చాలా ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారైనా వాళ్ళకి అందరికీ శువార్త ప్రకటించబడాలా సత్యమైన మార్గంలోకి రావాలా ప్రభావా దేవ ఈశ్వధ బోధ నుంచి మతప్రభన జీవించాలి విడుదల పొందాలా మీ సత్యాన్ని స్వీకరించి బిడలుగా తయారు చేయమని గొప్ప జన పట్ల మీకు కనికరణం జీపించండి లందను ప్రభ మీకు పశురాత్మనంతో నింపని ప్రభావ సత్యాన్ని గ్రహించండి గ్రహింపజేయండి ప్రభావ ఒక దైవాసు మీ వైపు తిరుగులాగిన పత్తి బిడ మీరు ఆకర్షించుకున్న ఒక దైవానికి వందల ఒక వైరస్ బాధితులు అందరినీ ప్రభావ మీరు స్వస్పెచ్చండి అయినా ఆ కలవరిశిలో మీరు పొందిన గాయలలో స్వస్థ ఉంది ప్రభావతి బిడకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్న ఏసుక్రీసు పరిశుభా నా ఉన్న ప్రభావ మీరు స్వస్థపచ్చని మహిమందమంతం ప్రార్థిస్తున్న ఒక వయసులో ఎంతో మంది ఉన్న వాళ్ళందరూ ప్రభావ డాక్టర్ ప్రకటించాలా ఆటంకపోతున్న ప్రతి శిక్షణిస్తున్న దేవ డాక్టర్లు మీ తలంపు జ్ఞానం పెట్టి వాళ్ళకు శుభార్థ ప్రకటించాలా చివరి దశలైన ప్రవా వాళ్ళ రక్షణ పొందలాగిన సాయపడి ప్రతి బిడ్డ మీరు ఆకర్తించుకునే ప్రభావాకు వందా నితయ నా దేవా ఎంతమంది ప్రభావ రాజశేఖర్ కుటుంబం కూడా మీ జ్ఞాపనం చేసుకునే నా కుటుంబానికి ఓదార్పులు మీ ఆధారణ మీ సమాధానం తెచ్చండి సృష్టించిన కుటుంబం మీరు కాపాడిన ప్రభావ నా దేవ కుటుంబాన్ని మీరు అభిషేకించి మీరు వాడుకోండి ఆ కూడా మీరు ఆశ్రదించండి ఎంతమంది పాషతో చనిపోయిన ప్రభావ సంఘాలు ప్రభావ సత్యంలో రావాలా ఓ ప్రవాసాన్ని కూరమైన తోడేలు అక్కడ పాడుకున్న ప్రభావ మీరు కాపాడమని ప్రాదిష్టం గొప్ప దైవజన్లు మీ సువార్థకి మీ లేవని తన ప్రభావ నా దేవ ప్రతి యొక్క సంఘాల ప్రభావ సత్యంలో మీరే సహాయపడమైన ప్రాదిష్టం విజయ్ నుంచి మీ స్వాత ప్రకటించాల ప్రతి సంఘాన్ని మీరు అభిషేకించి మీరు వాడుకోండి గొప్ప దేవానికి అబద్ధ బోధించి వాళ్ళంతా విడుదల ఇచ్చండి తర్వా మీ సత్యాన్ని గ్రహించి బిడ్డగా తయారు చేయమని ప్రాధిష్టం కాంగ్రీగేషన్లు మీరు లేవనెత్తండి ప్రతి ఏవన ప్రావా మీరు లేవనైతే మీరు మీరు మీరు మీరు మీరు అభిషేకం చేయాల వాడుకున్నవా నా దేవానికి వందలు ఇస్తే ప్రతి బ్రదర్స్ మీరు దీవించి ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప శాసన పెట్టుకోండి మీ నీతి సత్యాన్ని ప్రకటించి బిడ్డగా మీరు బలపచ్చమని ప్రాద్ష్టమైన వైరస్ నుంచి కూడా వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడమని ప్రాద్ష్టం మీ ప్రొటెక్షన్ రాయండి ఇంతకాలం వరకు ప్రభావిం మీరు మమ్మల్ని కాపాడిన ప్రభావానికి వందాలు ఇస్తా మీ మీరు మమ్మల్ని కాపాడిన పగలు మేఘ స్థమం లాగా రాత్రి అధిక లాగా ప్రభావం మీ చుట్టూ మీద కంచి కొన్న ప్రభావ చీకటి తెగుళ్ళు పడుకున్న ప్రభావ మీరు మమ్మల్ని కాపాడిన ప్రభావం వందలు ఇస్తా బహోన్నతున్న తల్లి మీ చోట మమ్మల్ని నివసింపజడానికి వందాలుసాయా మీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్నారు ఆ వేటగాన్ని నుంచి మమ్మల్ని తప్పించింది కానీ వందాలుసాయా నాశనకరమైన తెగుల నుంచి మమ్మల్ని తప్పించానికి వందాలు ప్రవానికి సౌత్రమైన తప్పించుకునే గొప్పది ఒక ప్రతి ఒక్క బిడ్డ మీ తప్పించమని ఆదిష్టమైన ఎంతమంది చెక్కబడి ఉండే ప్రభుత్వ ప్రతి ఒక్క విడుదల కల్పించని స్వర్శ పంచమంత ఆదేశం ఈ కొరకు శాసన పెట్టుకోండి నా దేవా నా ప్రభాన్ని రాకడ తొడుగుండే ప్రభావ సిద్ధపడాల అనేకలు సిద్ధపరిచేగా తయారు చేయడం ప్రవా ఆయన చింత శిక్షలను ముట్టండి ఇస్తు నాకు మంచి ఆరోగ్యం ఓ ప్రభావ మీకు మీ పర్లోకు జ్ఞానం ఇంకా నింపండి ఇస్తు సముచితమైన జ్ఞానం ఇంకా నింపం అనేక మంది విషయాలు బయపరచండి ఇంకా ప్రభావ తన లోతైన మర్మాలు మీరు బయలుపరచండి బలపరచని ప్రభావా ఆయన అనుచుని అగ్నికంచే ప్రవే దుష్ట శక్తులు సహితం శక్తులు భయంకరంగా విజృంభిస్తున్న వారిని గర్ధించమని కాదు సహితం శక్తి గర్దిస్తున్నా ఓ దేవా ఈస్తు అన్నచుకుంటు మీకు కంచిన ప్రభావి భూతల కాదు అని గురించి మీ ప్రత్యక్ష మీ కాదులను గురించిన ప్రభావకు వన్నాలిస్తాయా ఓ తేవాతిదేవైనా దుశ్య శక్తులు ప్రవాహాల వచ్చి దయ్యాన్ని గద్దించినంత ఆదేశమైన గొప్ప దేవాణకు మంచి ఆది నయించిన ది పిల్లలు ముట్టండి ప్రభావ ఆ మీ కంచిన ప్రభావం మీ దూతలు కథలను గ్రహించండి దృష్టి మీరు కాపాడమని ప్రాధిష్టమైన మీ కృపలో భద్రపచ్చుకొని బలపచ్చని స్టడీస్ లో ఉద్యోగాలు మీ చూడండి దూర ప్రాంతంలోని ఒక ప్రవాణాన్ని బిడ్డ చుట్టూ మీరు మీ కొరకు సాక్షులు పెట్టుకోండి మీరే కాచి కాపాడమంట ఆదిష్టమైన గొప్ప దేవా మీ కొరకు పెట్టుకోండి ఇతర మీ మంచి ఆర్గా నయించిన ఇంకా ఆశిలోచి నడిపించి మీరు సాక్షులు పెట్టుకుని ఆయన అన్నంలో ప్రభాన్ని అన్నదమ్ములు ప్రవించి ఎంతమంది ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభావ సత్యాన్ని గ్రహించి బిడ్డగా తయారు చేసి నడిపించిన వాళ్ళందరినీ ప్రభావ మీ కృపలో భద్రపచ్చుకోండి నాయన కళ్యాణ చక్రబాబు మీ ఆకలిని స్వచ్ఛపచ్చి నీకు వందలుసాయా ఆ కుటుంబం కూడా సత్యంలో ఉండడానికి సహాయపడి మీరు అభిషేకం మీ వాడుకోండి నా దేవా నా ప్రభావానికి వందలసి ఇంకా ఎంతోమంది వైరస్ బయటపడిన పసిబియడం పేరు పేరు మీ దీవించి ఆశించని స్వస్థపచ్చి మీ కొరకు పెట్టుకొని సురేష్ కుటుంబం కూడా స్వస్థపచ్చి మీ కొరకు సాక్షిని పెట్టుకుంటున్నారు నేను నీకు వందాలుసాయా మీరు అక్కడ త్వరగంది ప్రభా ఆయన మీరు సిద్ధపడాలని నీకులు మీరు సిద్ధపచ్చాలని సేవలు నడిపించండి వాతావరణం అదువులు ఈ వర్షకాలంలో ఇలాంటి వైరస్ ఎవరికి తొడిగా కొన్న పత్రం మీకు ఆభ్రమించి కష్టపరిచి మీ కృపల భద్రపరచుకొని మీకు రాక అందరినీ సిద్ధపరుచుకోమని తల్లూరాన ఏసు క్రీస్తు పరిషద ప్రభా అక్కడ అలాగే నా ద్వారా అద్భుతం చేయండి ప్రభావ గొప్పకారం చేశాను నా ప్రభానికి వాక్యం ప్రభావం ఉండాలా వాక్యం స్థలం ఉండాలా అలాగే మీరు ఖరీదించేయండి ముఖ్యంగా వేసే మా దేశం నుంచి మేము మురబెడతాం దేశం అంటే ప్రజల నుంచి మొరబెడతాం ఈ ప్రజలు మీరు వేసే ప్రభావ ప్రజల దేశంలో ఎక్కడికైనా ప్రభావ అలా ఈ వైరస్ మనతో పడి ఉండాలి హాస్పిటల్లో మీరు స్వచ్ఛపరచండి వాళ్ళ పాపం క్షమించండి వాళ్ళు తెలియండి వాళ్ళ మీ రక్షణ పొందాలా దేవున్ని ఖరీదించండి నా దీవానికి ఈ వైరస్ ప్రతి ప్రతి బ్రెడ్డలు స్వచ్ఛత కలగాలు అలదిగా నా దీవానికి సోదం ఆ వైరస్ ని మీకు గద్దించండి ప్రభా అలది మీ పేపర్ చెల్లాల్సిందా లేసర్ ప్రభా నా దీవానికి సోదం చేసాం ప్రభా నా దీవానికి ప్రార్థన చేసాం మా వంతు ఖాళీ చేసి మీ వంతు మీరు ఖాళించండి డాక్టర్లు జ్ఞానం తెలియచండి తెలియని వాళ్ళ మారాల కఠిన తొలగించండి నా దీవానికి పసి హాస్పిటల్లో ప్రభావియా అది అన్ని వేసిన వాళ్ళ ప్రభాగా కుట్టేబడాలా ప్రభా ఆ సైతాన్ని గద్దించండి వారు కలిగించండి బిల్లు తక్కువేయాల గవర్నమెంట్ ఇలా పట్టించుకోవాలి జ్ఞానం చేయండి నా దేవానికి శుతం చేసాం హెస్ ప్రమాణం ఖరించని నా ప్రమాణానికి సోతం చేసాం నర్సులు ముట్టని తాకని జ్ఞానం ఆ జ్ఞానం డాక్టర్ ఎంతమంది ప్రభావ రక్షణ పొంద వాళ్ళ మీ స్వార్థ చెప్పాలా నా దేవానికి ఖరించని వాయుడుబడి ముట్టని రక్షణ పొందా మీరే ఈ వైరస్ నుంచి ప్రభావి ఎంతమంది సచిపోయిన ప్రార్థన ఆ ఇడుగు కుటుంబం నుంచి వాళ్ళ దుఃఖం తొలగించి ఉల్లాసించని వాళ్ళు ఉదాహరణని ఆదరించని కావాలని సాయం చేయండి అలాగే వాళ్ళవి వైరస్ పడడం కూడా మీ కనిచేయండి వాటి రక్షణ పొందాలి కనించండి న్యాయశేయానికి పొందాలు సుప్రభ నువ్వు మౌనం శక్తిమంతులేసుప్రభ స్వస్థ నీ దగ్గర రావాలి సుప్రభ సరెండర్లు రక్తం పరిసదించని ఆక్సిజన్లు రక్తం పోసోదించని నా ప్రభానికి పొందాలి సుప్రభ అలాది అనాదివానికి ఏవలము ఆకలి ఉండదు ప్రభా మీరు వాళ్ళకి పంపించండి సాయం చేయండి నాది ఇంతమంది మా పేర్లు వేసుప్రభ నిధిస్తుండ్రు అలాది అనాది వాళ్ళ కుటుంబ నుంచి ప్రార్థించు ప్రతి అలాగే కాంగ్రెస్ కుటుంబం నుంచి ప్రార్థించను ప్రార్థించు వాళ్ళ విద్యులు స్వస్థపరచండి వాళ్ళ ఆత్మ తెరవండి వాళ్ళ మీద పరిశుధాత్మకండి వాళ్ళ దుఃఖం తొలగించి ఉల్లాసం వస్త్రం కనిపించండి వాల్వి ఆత్మ తెలియని నీ కోసం పౌరుషం కోసం సేవ చేయాలా మీరే నడిపించమని ప్రార్థులు పచ్చ ప్రభా సదస్సుకు రావాలా సేవ చేయాలా ఇప్పుడైనా సత్యం బయలుపరచండి వాల్బీ ప్రవచ వరం దండి నా దీవాన్ని దేశం అంతా స్వార్థ పోవాలా అందరూ రక్షణ పొందాలా రాకర సమీపి భయంకర చీకటి కాలంలో కటికటి చీకటి కాలంలో ఉన్నో సుప్రభ నా దీవాన్ని స్థతం అలా ఎక్కడ చూసిన మన్నతనం తగిలి వస్తున్న సుప్రభ అది నీ యొక్క ఉగ్రతాన్ని గుర్తుపట్టడం సుప్రభ నా అలాదిగా నా దీవ ఉండొచ్చని కొంచెం కొంచెం కోపం చదార్చుకొని అందరు బిడ్డ రక్షణ పొందాలను కలిగించండి నా ప్రభానికి సొత్తం మన తన ఏసు ప్రభావ కేంద మన వాట్సాప్ లో పంపించండి వాళ్ళ మీరు చేసుకోండి వాళ్ళు మీకు వైరస్ విడిపించి స్వచ్ఛపతి ఆరోగ్యం దించండి అలాదిగా హీల్ చేయండి వాళ్ళవి విడుదల సాకి ఉండాలా నా దివానికి వాళ్ళ మరిచి కుటుంబం ఉంటే తాకి జ్ఞానం తెచ్చి ఆ బిడ్డని మరుగు పొందాలా సేవ చేయాలా ఆ రూషిస్తారు ఇంకా వాళ్ళ పాప అలా వాళ్ళందరూ స్వచ్ఛ పని చేసి కాపాడని కేపిఎం కుటుంబ ప్రతి బిడ్డను ప్రార్థం అందరూ జ్ఞానం తెచ్చి పరిశుధాత్మక పంపించండి అందరి సేవ చేయాలా అలా నీ కోసం పరిమిషం ఉండాలా నా దేవున్ని కనించని వాళ్ళవి ప్రభావ డ్యూటీలో పోతుండే రాకపోక కంచేసి కాచి కాపాడని అలది నా దేవానికి శ్రతం అందరు సేవ చేసి సాధించని అందరి నుంచి మొదబెడతాన్ని జ్ఞాపకం చేసుకొని అందరిలో ఇంకా బలంగా ఆత్మతో బలంతో శక్తి తనిపి ఇంకా ప్రభా జ్ఞానంతో ని శక్తితో ఆరోగ్యం బలంతో ఇంకా గూఢరస సెలవేర్చని అగ్ని కానీ దృద్ర పెట్టి పచ్చి చీకర్ దేయాలని గదించండి అలాది నాదే అక్కడికి తాకి ఆనందంగా తెలియచని అక్కడి సరస్వతి కి అక్కడ సేవ వాడవడాలా అగ్ని కంచండి నా దీవానికి ఇద్ద పిల్లలు మట్టి జ్ఞానం జీవించి మంచిగా జరుగుతురాలా వాళ్ళ ఫ్యూచర్ స్టడీ బ్లడ్ చేయండి వాల్వి బలమైన సేవకులు పోవాలా అలా ఎంతమంది కుటుంబం వాల్మీ తాకలు పరిశుభా నిమిషా సేవ చేసి శేవజీ సాధించని వాల్వి నడిపించని చక్రవర్తి కుటుంబం ముట్టండి పరిశుద్ధ జ్ఞానంతో నింపి ఆ పిల్లలవి సేవ వాడుకోవడం తన భార్య పరిశుభాండి వాళ్ళ లాడిని ముట్టి స్వచ్ఛపచ్చి ఆ కుటుంబంలో ఎవరా జరిగింది వాళ్ళవి స్వచ్ఛపచ్చి అక్కడ విపచ్చి ఇక్కడ పదాలు విడుదల పొందాలా ఏ సికింద్రంలో ప్రభావం పొందాలా మీరే కరెంట్ చేయండి నా దివాన్నిస్తుంది ఇంతవరకు నడిపించినట్లు ఉండాలి అది చీకటి వేయాలి కాల్చి ద్రామ కాదు ఇంకే వాళ్ళు వేద నుంచి మర్చిపోయారు ప్రభావ వాళ్ళు విడిపించి నష్టం దయచేసి అలా మీరే మాకు సాహించి అనిస్తున్నారు ప్రస్తుతం గొప్ప దేవాతండ్రి ప్రభా మధ్య కాలుప్రభ మీ పాతానికి వచ్చిన ప్రార్థన మీరు ఆలకించండి మా ప్రాధాన్యత మీరు జవాబు తెచ్చండి ఎస్సు ప్రభావ మా దేశాన్ని రక్షించండి ఏసు ప్రభావానికి ఎంత బంధనాలైనా మా దేశాన్ని ప్రభావం మీరు కాపాడండి దివా ఈ యొక్క మీరు కాపాడండి ఎంతమంది అయితే ఐసీఏలో ఉన్నారు ఎస్సు ఈ క్షణం వాళ్ళని ముట్టి సంస్పూర్ణంగా హీల్ చేయండి వాళ్ళలో మీ రక్త ప్రోక్షణ మరి ముఖ్యంగా వారికి రక్షణ మార్గం నడిపించండి ఎస్సు ప్రభా మీ కృపల వాళ్ళని భద్రపరచుకోండి ఏసు ప్రభావానికి ఎంత బంధనాలైనా అనేక ఆత్మలు నశించిపోతుంది యశ్వభా వాళ్ళందరూ రక్షణ వచ్చి సహాయం చేయండి తండ్రి వాళ్ళ కుటుంబాలను ఓదార్చండి వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్య భార్యలకు ప్రభానికి ఎంతో వందనాలు వాళ్ళ ప్రతి ఒక్క సంబంధులకు మీరు తొడుగు ఉండండి ఎంతమంది అయితే వాళ్ళ ప్రియులను వాళ్ళు కోల్పోయినారు యేసు ప్రభా కుటుంబంలో శాంతి సంమాధనం తెచ్చండి ఏసు ప్రభావానికి ఎంత వందనాలు అయినా గొప్ప తండ్రి ఈస ఆత్మరక్షణ మీద ఇచ్చండి మీరు కరణించండి మీ కృపను చూపించండి ఏసు ప్రభానికి ఎంత వందనాలు ప్రతి ఫంగస్ నుంచి ప్రభావ విడతల మీద దచ్చండి ప్రభావ యొక్క తెగుల్ని మీరు ఫంగస్ ని గద్దించండి అయినా ఏసు ప్రభా మీరు ముందే మాకు చెప్పినారు యేసు ప్రభా తండ్రి ఈసయానికి ఎంత వందనాలైనా ప్రభా మీరు మమ్మల్ని ప్రభావ తండ్రి ప్రభా యొక్క ప్రభావ మా దేశంలో మీరు మాకు ఇలిసేలాగా పెట్టినారు వేస్తూ ప్రభా సరే మీరే ముందుగానే మాకు అన్ని చూపించినారు ప్రభావ కానీ ప్రభావ మేము కూడా ఇలిసేలాగా ఉండడానికి ప్రయత్నం చేయాలా దేవా అనేలాగా ఉండడానికి మేము ప్రభావం ఈసాయా తీర్మానించుకున్నాం దేవా దాన్ని అనుసరించుకోవడం ఏం నడవాలా దేవా ఏసు ప్రభానికి ఎంత ఆత్మ అందరి ఉన్న ఆత్మ ఒకటే ఆత్మ అని చెప్పినాం దేవా ఆనాడు ఇలిస మీద ఉన్న ఆత్మ ఈరోడు మా మీద ఉన్న ఆత్మ ఒకటే తండ్రి ఈసాయా దేవానికి ఎంత మందున కూడా చేయాలా రాబోయే ఉగ్రత కోసం ప్రభా దేహానికి ఎంతో వందనాలు అనేకలకు ప్రభావం తెలియజేయాలా వాళ్ళని ప్రభా ఎసీ ప్రభానికి ఎంతో వందనాలు అయినా వాళ్ళకు ప్రభా ఉగ్రత కోసం ప్రభా తండ్రి ఎసే చాటించి చెప్పాలా తండ్రి నేనా వాళ్ళు కూడా సిద్ధపడి ఉండాలా తండ్రి దాని నుంచి తప్పించుకోనికి ఎస్తే ప్రభా దేవా గొప్ప జనస్వామి అంతా ప్రభావ తప్పించుకోనికి ప్రభా తన్ని రెడీగా ఉండాలా వాళ్ళకి వాఖ్యాలను మేము చెప్పాలా దేవా మీరు కార్యం జరిగించండి అనేక మంది నశించిపోతున్నారైనా వాళ్ళ ఉద్దగం నడిపించండి ప్రభావ మీ కృపల వాళ్ళందరినీ పెదరపరచండి ప్రభావానికి ఎంత బంధనాలనైనా బాబా ఎస్సీ ప్రభా అనేక మంది ప్రభా తనైనా ఇస్తాయా మీ యొక్క ప్రియులు వేసే ప్రభా అనేక మంది ప్రభా వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళని కూడా ముట్టండి స్వస్థపరచండి వాళ్ళ లోపల ఉన్న భయాన్ని మీరు తీసివేయండి మీ ధైర్యం వాళ్ళకు దండి మీ ఆత్మ నడిపి దండి వాళ్ళ తలంపుల జ్ఞానం సమస్తం కొట్టివేండి తండ్రి ఏసు ప్రభా నీకు ఎంత వందనాల నేను ప్రభా రక్షణ పొందిన బిడ్డ భయపడుతున్నట్టు ప్రభా ఇస్తయా తండ్రి నేనా ఏసు ప్రభాతం మీకు అతని అతని లోపల నీ వాక్యం ఫలించలేదు అన్నట్టు ఇస్తే ప్రభా దేవా అంజుడు భయపడుతున్నట్టు ప్రభాతానికి రక్షణ లేదు ప్రభా కానీ ప్రభా నైనా రక్షణ పొందిన బిడ్డల ప్రభావ అనేక మంది మేము చూస్తున్నాం ఇస్తూ ప్రభా వాళ్ళ జీవితాలు ముగించుకున్నారు ఇస్తయా కార్యం జరిగించండి అలాంటి కుటుంబాలను దీవించి ఆశ్రయించండి వాళ్ళ పిల్లలకి ప్రభా నీకు ఎంతో వందనాల యొక్క ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ముట్టండి స్వస్థపరచండి నేను తండ్రి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కైనా విశ్వాసం మీద ఇచ్చండి మీ ఎందు ప్రభావ సమయం గడిపేలాగా సాయం చేయండి ప్రతి ఫ్యామిలీ నీ మీద ఆధారపడాలా దేవా వ్యాక్సిన్స్ మీద కానీ మందుల మీద కాదు ఇస్తూ ప్రభా ప్రభా కే ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మేము పేరు పేరున ముట్టండి తాకండి దేవా నేను ఆ సయానికి ఎంత వంద అందరినీ ఆ నడిపించండి అందరిలో సత్యంలో నడిపించండి ఇష్ట దేవా అనేకులు ప్రభా ప్రభానికి ఎంత వందన అనేకులు కూడా ప్రభా సర్వసీకి రావాలా దేవా ప్రభానికి వాక్యానుసరించుకుంటూ నడవాలా ఇస్తూ ప్రభా నువ్వు కార్యం జరిగించండి ప్రభావ వచ్చిన ప్రతి బిడ్డ దీవించి ఆశ్రయించి ఈ ప్రాధన మీరు ఆలకించి మా ప్రతి ప్రాధనకు మీరు స్తోత్రం ప్రభు పరశుధర ఏసయ కృపామయ్య కనికరం గల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభు మా దేవ మీకెంతో లెక్కలేనని వందన లేసు ప్రభా ఏసు క్రీస్తు నామంలో ప్రభావ మీరు వాక్యం చేత మాతో మాట్లాడినారు ప్రభా వాక్యం చేత ప్రభా ప్రతి ఒక్కరు హృదయాన్ని మీరు బలపరచండి స్థిరపరచండి మీలో ప్రభా హృపామయ్య పరిశుద్ర సర్వోన్నత దేవ సర్వాధికారి జీవం గల దేవ భూమిని సృజించిన గొప్ప దేవుడో ప్రభ మహిమ స్వరూపుడు వేసు ప్రభా మీ బంగారు పాదాలకి లెక్కలేనని వందనాలు వేసు ప్రభా అలి లూయా దేవా మీకు ఎంతో స్థుతులు స్తోత్రాలు ప్రోభ మహిమోన్నత దేవా కృపామయడా సర్వాధికారి మీకు వందనాలు ప్రోభ వైరస్ బారిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభ విడుదల కలగజేయండి ప్రభా స్వస్థత కలుగజేయండి ప్రభా స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ యేసుక్రీస్తు నామంలో రక్షణ మార్గంలోకి రావాలా ప్రోభ మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా దుష్టుని మీరు బంధించండి ప్రభా సర్వోన్నత దేవా కృపామయ దేవ పరిశుధుర మరి మేము కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ఐక్యమైన విచారాలు చేత కొట్టుకొని పోకుండా మీ నామాన్ని స్మరిస్తూ మీ నామాన్ని గనపరుస్తూ ప్రభా ఓ దేవ మీకెంతో వేల వందనాలు అనేకులని ప్రభా తిరిగి మీ చెంతకు రప్పించాలా ప్రభా మేము సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా ప్రభా ఏస నిర్లక్ష్యమైన జీవితం ఉండడానికి వీలేదు సోమరితనాన్ని తీసివేయండి ప్రభా మీ ఆత్మ ఆవేశాన్ని దయచేండి అగ్ని హృదయంలో మండించండి ప్రభా ఏస మీకు వందనాలు ప్రభా అగ్ని అభిషేకం ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా పాపపూరితమైన ప్రభ జీవితం నుంచి విడుదల కలగజేయండి ప్రతి ఒక్కరికి ప్రభా దేవమాలోయే పాపము డాగు మచ్చ ఉండడానికి వీలేదు ప్రభావ మీ యొక్క పరిశుద్ధమైన రక్తం చేత కడగండి పరిశుధ మీ కొరకై ప్రభ రోషం కలిగి ప్రభా ఈ దునియాలో ప్రభ మేము జీవించాలా ప్రభావ మీరే నిజమైన దేవుడు ప్రతి ఒక్కరికి వెలుగెత్తి చాటి చెప్పాలా ప్రభా సహాయపడండి ప్రభ కృపయించండి ప్రభా మీ యొక్క పరిశుధ ఆత్మశక్తి సాయం చేతనే సాధ్యం ప్రభావ మా సొంత తలంపులు సొంత ఆలోచనలు ఎట్టి పరిస్థితులు అవి ముందుకు నడిపేయలేవు ప్రభా మీ యొక్క పనులు జ్ఞానం చేత మమ్మల్ని నడిపించండి ప్రభా ఓ దేవాది దేవా సర్వోన్నత ప్రభావ మీకు వందనాలు ప్రభా నిత్యము ప్రభా దూతలతో వేల దూతలతో ప్రభా పరిశుధుడు పరిశుధుడు అని కొలవబడే గొప్ప దేవుడు అయ్యా మీకు వందనాలు ఇసు ప్రభా మా మూరం మీరు ఆలకించండి మా ఆర్తనాదాలను మీరు వినండి ప్రభా మా మనోభేదాన్ని మీరు వినండి ప్రభావ విడుదల కలిగజేయండి ప్రభావ విడుదల మీ దగ్గరనే ఉంది ప్రభా స్వస్థత మీ దగ్గరనే ఉంది ప్రభా మా జీవం మీరయ్యా మా సర్వం మీరయ్యా ఏసయ్యా వర్షుద్ధురా మీకు వందనాలు మీరే మార్గం మీరే సత్యం మీరే జీవం వేసి మీ దారిలోనే నడుస్తాం ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా ఏసయ్యా కుడి కానీ ఎడమ వీలేదు ఎన్కాడుగు అసలేయడానికి వీలేదు ప్రభా బ్రతుకుడ్డ క్రీస్తే సావైన మేలే ప్రభా ఆ తీర్మానంలో మమ్మల్ని నడిపించండి ప్రభావ మీ యొక్క నడిపించండి ప్రభా భయమున్నత దివా కృపమయ్య మీ కొరకే ప్రభావ ప్రాణాలు అర్పించిన బిడ్డలు వాళ్ళ కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేసినాం ప్రభావ దేవం మీరు ఆదుకోండి ప్రాభా ఫైనాన్షియల్గా చేయండి ప్రభావ ఆ కుటుంబికులను కూడా ప్రాభా మీ సేవ అయి వాడుకోండి ప్రాభ సర్వోన్నత దివా కృపమయ్య ఇప్పుడు చేస్తున్న సేవకులు ప్రభావ మీ నామాన్ని స్మరించడానికి గణపరచడానికి ప్రభావ బయలుదేరిన ప్రతి ఒక్క సేవకుల నిమిత్తం ప్రార్థన చేసినాం ప్రభావ ఈ వైరస్ లో కూడా ప్రభావ వేసే మీ నామాన్ని ప్రచురించడానికి ప్రభా మీ నామంని గనపరచడానికి ప్రభా ఎవరైతే వెళ్ళిరో ప్రభా వాళ్ళకి పగళ్ళు మేఘస్థంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభా మీరు ముందుండి నడిపించండి ప్రభా ఏ దుష్టుడు వాళ్ళని ముట్టడానికి వీలేదు ప్రభా ఇంకా వాళ్ళు విజృంభించి సేవ చేయాలా ప్రభా కొండా కోట దాగు చోటు ప్రభా మీరే వేసు ప్రభ మీరు తప్ప ఇంకొకరు లేరు ప్రభా మేము మీకే ప్రార్థన చేసినాం అయ్యా మీ కృపలో మీ కనికరంలో ప్రభ మీ పాదాల చెంత వేడుకుంటున్నాం ఇసు ప్రభా మీరు మా ప్రార్థన ఆలకించండి అయ్యా మీ కృపలో మీ కనికరంలో ఇసు ప్రభా అలెలు ఆలకించి విజయనిచ్చే గొప్ప మహాదేవుడు ఇసు ప్రభా మీరు ేసుక్రీస్తు మహిమ గల నామమ్మను ప్రార్థన చేస్తున్నా హలో ఏమైంది అందరూ మధ్యాహ్న సమయంలో దివాసీ మేవా కోడిక చేసుకుంటున్న గడ్డించి దివాసీ అప్పుడు వాకు ప్రత్యేక అవసరాలు తీర్చి దేవాసా కొత్త ఒక దాంట్లో మన సజీలకలోంచి దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభావ దేవా ఎంతో మంది వర్ణించారు మా ప్రభా ఈరోజు చూస్తే దేవాయస్ మహప్రభ మాకు దేవాయస్మ ప్రభావ సజీలకలోంచి దేవానికి మన దేవ చేత మనము ముందుకు నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం కృపచేత దేవాయసే మహాప్రభ వేరే దేవుడు లేదు మా ప్రభావ దేవాయసే మహప్రభ ప్రతి ఒక్క చిరితీశ్రమ ముఖ్యంగా మా ప్రభా కోవిడ్ వారి గురించి పాడిస్తున్నాడు మా ప్రభావ పట్టెక్క బిడ్డలు లేచి దేవాయస్మ ప్రభావ నేను భయపడుతున్నారు జీవించభ దేవాయస్మ ప్రభా ఎంతో మంది మరణించారు మా ప్రభావ ప్రతి ఒక్క కుటుంబానికి దేవా ఆదరణ దయచేయండి మా ప్రభావ దేవాయమో చూస్తే దేవాయస్మ చాలా మంది మంది లేకుండా ఉన్నారు మా ప్రభావ వారి కుటుంబాన్ని తట తిరుగుటకు సాయం చేయండి మా ప్రభు ఒక్కొక్క కుటుంబాన్ని పట్టుకోండి మా ప్రభావ మీకు మీ దీవులను కుమరించారు మా ప్రభా దేవాడు దేవా సేవ తీటకు సాయం చేయండి దేవా ప్రతి ఒక్క చరిత్ర కృష్ణ గడ్డించారు ముఖ్యంగా మా ప్రభా దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్కరికి దేవ మా ప్రభావ దేవ ఆక్సిజన్ దేవ బెడ్స్ దొక్కలు మా ప్రభావ దేవ ప్రతి వైరస్ వల్ల దేవాయస్మ ప్రభావ ఎన్నో లక్షలు కడుపురు మా ఒక్కొక్కరు దేవా అటువంటిది లేకుండా సాయం చేయండి గవర్నమెంట్ పట్టించుకోండి దేవాయస వారు ట్రీట్మెంట్ ఇచ్చకు సాయం చేయండి చిన్న వైరస్ కానీ దేవాయసీమ ఎంతో ప్రపంచాన్ని మొత్తం దేవాస ప్రభువా ఇక్కడ అక్కడ చూసింది మా ప్రభావ మీరే ముఖ్యంగా దేవాసప్రభావా లాక్డౌన్ లో ఎంతో మంది శాలరీస్ రావాలి సాలరీస్ రావాలి మాప్రభా హండ్రెడ్ పర్సెంట్ శాలరీస్ ఇస్తే సాయం చేయవాల యజమాన మార్చండి మా ప్రభావ పెద్ద కొట్టి దేవాన్ని నామార్గం అయ్యేటప్పు సాయం చేయండి మా ప్రభావ ఎంతో వారు ఏం తీసుకోలేరు మా ప్రభావ ఏం కొనలేరు మా కొత్త ఒక బిడ్డకు దేవా సాలరీ దయచేసి మా ప్రభావ ఎంతో పని చేసినా కూడా దేవా సాలరీ సరే మా ప్రభు ఇష్టం చెంది హండ్రెడ్ పర్సెంట్ శాలరీ వాళ్ళు మాత్ర బిడ్డను ముట్టి స్వస్థ పర్సెంట్ మాపలభ మీరే తోడైన దాన్ని బట్టి ఇంత ముందు దేవాడు దాంట్లో తగ్గించుకొని మీరే తోడైన ప్రత్యోక బిడ్డకు దేవాసిన మాప్రభా లాక్డౌన్ వల్ల ఎంతో మందికి ఆహారం లేదు మాప్రబా మీకు ఆహారం దయచేసి మాప్రుభారం నార్మల్ గా దేవాయస్మో పొట్ట వాళ్ళకి దయచే మాకు ఏదైతే కొద్దుగా ఉందో ప్రయచి మీరే తోడైనా దేవా మధ్యకాల సమయంలో మీకు ఆశీర్వాదాలు మా పైన సరే రాబోతున్న ప్రభు ఏక కృపా నడిపింపు మనందరికీ సదాకాలంతో